శ్రీ గురుభ్యో నమరితో బ్రహ్మానం పరమసుఖం కేవలం జ్ఞాన బండ్వాతి ీ సద్గుం తం నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోగురుహ్యవర ప్రజ్ఞాన ప్రత్యర్థో బ్రహ్మైవాహమస్ అహం పదాహిత సదాశివసా శంకర్యమా అస్మాచార్యపర్యంకా వందేగరం పరా హరిం శ్రీగరుభ్యో నమరింయణ నారాయణ ఆత్మని. ్లోకోపాదతే చంద్రే చలనాది నిన్న కర్మల ఆచరణ గురించి చెప్తున్నారండి వదలవలసినది అభిమానమే గాని కర్మను కాదు భార్యాపుత్రులను గృహ వాహనాదులను ధన ధాన్యాదులను పదవీ బాధ్యతలను త్యాగం చేసి నీవు సాధించేదేమీ ఉండదు మానవుడు ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు నేను వదిలేస్తా నే వదిలేస్తా నే వదిలేస్తా ఎవరి వదిలేస్తాడు తన కోసం తాను వదిలేస్తున్నాడా ఇతరుల కోసం వదిలేస్తున్నాడా పోనీ ఈశ్వరుడు కోసం వదిలేస్తున్నాడా అక్కడ అర్జునుడు కూడా ఏం చెప్పాడు నేను యుద్ధం చేయను అన్నాడు ఏమైందే ఇప్పుడు నీకు రెండేళ్ళు పద్నాలుగేళ్ళు దీనికోసమే కదా కష్టపడ్డావు నానా శస్త్రాస్త్రాలు సంపాదించావు నానా తపస్సులు చేసావు నానా కష్టాలు పడ్డావు ఏమొచ్చింది ఇప్పుడు నీకు నేను వదిలేశానండి అంతేనండి పాప నేను వదిలేశాను ఏమిటి వదిలేసావయ్యా నేను యుద్ధం చేయను నేను భార్యాపుత్రులను వదిలేశాను నేను ఇల్లు వదిలేశాను నేను వా వాకి నేను వస్త్రాలను వదిలేశాను నేను రంగు బట్టలు వదిలేశాను నేను తెల్ల బట్టలు వదిలేశాను ఏదో చెప్తాడు నేను ఏదో మర్రికు వదిలేసాను లేకపోతే మర్రిపండు వదిలేసాను గైలో వెళ్ళి అందరూ వదిలేసేది అక్కడ అభిమాన త్యాగం గురించి కదా చెప్తుంది అందరూ అలహాబాద్ ప్రయాగ దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేను చెప్తారు వదలటాన్ని నేర్చుకోవడం నీకు ఉండాలయన అభ్యాసం ఉండాలని ఉద్దేశం అక్కడ ఏమిటి వదిలేయాలయా అంటే అభిమాన త్యాగం చేయాలి నేనేదో జామపండు వదిలేశానండి వంకాయ వదిలేసానండి టెంకాయ వదిలేసానండి అంటే లాభం లేదు వీటి వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు వస్తువు గతం కదా ఇదంతా కూడా కర్తృత్వ నువ్వు ఛజించదలుచుకుంటే కర్తృత్వాభిమానాన్ని భోక్తృత్వాభిమానాన్ని ఆ రెండింటినీ త్యజించకుండా ఇతరత్రా ఎన్ని తేజించినా ఏమి ప్రయోజనం ఎందుకని అవన్నీ మళ్ళా వస్తాయి ఈ స ఈ జన్మలో కాసేపు నేను నా సంసారాన్ని వదిలేశానండి అన్నాడు అనుకోండి ఏం ప్రయోజనం లోపలున్న సంసారం పోలేదు కదా బయట ఉన్న సంసారాన్ని వదిలేసాడే అనుకోండి ఏమవుతుంది దేహాంతర ప్రాప్తికి మళ్ళా తయారవుతుంది అది ఎక్కడికి పోయింది ఓ లక్ష జన్మల నుంచి తయారవుతూనే ఇంకో లక్ష జన్మలు తయారవుతూనే ఉంటుంది దానికి పని పాటాలి ఆంతరిక జగత్తు నీ లోపలే విత్తన రూపంలో ఉంది అదే బాహ్య జగత్తుగా బయట వృక్షరూపంలో ఉంది ఈ సత్యాన్ని తెలుసుకో ఈ ఆంతరిక జగత్ ఏదైతే బీజ రూపంలో ఉందో అదే బాహ్య జగత్తుగా వృక్షరూపంలో నీకు కనబడుతుందో ఆ బీజం ఈ వృక్షంగా అవ్వడానికి సహాయం ఎవరు చేస్తున్నారయ్యాని నువ్వే ఎవరో చేయటం లే వాడెవడు అంటే కర్త భోక్త ఆ సహాయపడే వాడు ఎవడయ్యా అంటే కర్త భోక్త కర్తృత్వాభిమానం భూకృత్వాభిమానం పేరే అరే